కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకానికి వంగూరి చిట్టెన్ రాజుగారు నాకు తెలిసిన అనసూయ గారు అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు నా చిన్నతనంలో కాకినాడ పిఆర్ కాలేజీలో ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారోత్సవాలు జరిగేవి రేలంగి ఎస్వి రంగారావు లాంటి ఔత్సాహిక నటులు అనేక మంది ఆ ఉత్సవాలలో నాటకాలు వేసేవారు అప్పుడు వారంతా ఔత్సాహిక నటులు ఆ తర్వాత వారిలో చాలా మంది సినిమా నటులుగా లబ్ధ ప్రతిష్ఠులయ్యారు అలాగే కళా మందిరం సంత యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ బ్రహ్మ సమాజ మందిరం మొదలైన సుప్రసిద్ధమైన కళా కేంద్రాలలో కూడా ఎప్పుడు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉండేది వీటన్నింటిలోనూ అతి ముఖ్యమైన వాటికి ఇద్దరు అపురూప సోదరీ బాధ మేకప్లు వేసుకొని అందంగా నడుచుకుంటూ వచ్చి ప్రార్థనా గీతము జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి లాంటి దేశభక్తి గీతము పాడేవారు అవి వింటుంటే మిగతా వాళ్ళ మాట దేవుడెరుగు నాకు మటుకు ఒళ్ళంతా ఆనందంతో గగుర్పాటు కలిగేది ఈ మధ్యనే మా హ్యూస్టన్లో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య సదస్సుకి ఎనభై సంవత్సరాల వయసులో ఆవిడ ప్రారంభ గీతం పాడినప్పుడు కూడా నేను అదే కన్మయత్వంతో పరవశించిపోయాను అంతటి అద్భుతమైన కంఠం నాకు తెలిసి ఏ తెలుగు ఆడపడుచుకీ లేదు ఇక ముందు ఉండబోదు కూడా పదహారనాల ఆ తెలుగు ఆడపడుచు పేరు అనసూయాదేవి కళాప్రపూర్ణ డాక్టర్ అవసరాల అనసూయాదేవి అనసూయ గారి పేరు వినగానే నాకు నాకే కాదు తెలుగువారందరికీ జ్ఞాపకం వచ్చేవి మొక్కజొల్ల తోటలో లాంటి జానపద గేయాలు జయ జయ ప్రియభారత జనయిత్రి లాంటి దేశభక్తి గీతాలు మహోదయానికి మంచి ముహూర్తం లాంటి భావగీతాలు నాకు తెలిసి తెలుగు సంగీతంలో కనీసం మూడు అంటే జానపద గేయాలు భావగీతాలు లేదా లలిత సంగీతం దేశభక్తి గీతాలు అనే ఉద్యమాలకి అనసూయ గారే కారణజన్ములని విఘ్నుల అభిప్రాయం తన ఎనిమిదవ ఏట అయ్యో కొయ్యోడా అనే జానపద గేయాన్ని ఆ పాట విని అపరిమితంగా ఆనందించిన సుప్రసిద్ధ హిందీ గాయకుడు కేఎల్ సైగల్ వ్యక్తిగత ఆశీర్వాదంతో గ్రాంఫోన్ రికార్డుగా విడుదల చేసిన డాక్టర్ అనసూయ గారి తెలుగు సంగీత సేవకి డెబ్బై సంవత్సరాలు నిండాయి అంటే ఇది ఆ మహాగాయిని తెలుగు సంగీత సేవకి ప్లాట్నం జూబ్లీ ఆమె దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగూడలు కావడం కేవలం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం అని నా అభిప్రాయం ఆనాటి అయ్యో కొయ్యోడా పాట అనుకరణే రోజులు మారాయి చిత్రంలో వహీద రెహమాన్ అభినయించి తారాపథానికి చేరుకున్న ఏరువాకాగాలోయ్ అయ్యో చిన్నోడా పాట అని సినిమా రంగంలో మల్లీశ్వరి బంగారు పాప లాంటి సినిమాలలో కొన్ని అద్భుతమైన పాటలకి ఆవిడ స్వరకల్పన చేశారని కూడా చాలామందికి చాలా చాలామందికి తెలియదు అని అనసూయ గారి ఆవేదన అనసూయ గారితో నా మొదటి వ్యక్తిగత పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై జరిగిన మొట్టమొదటి అమెరికా తెలుగు సమ్మేళనం తానాలో ఏర్పడింది ఆ సమ్మేళనం తరువాత తన అనుంగు సోదరి సీతగారితో అనసూయ గారు హ్యూస్టన్ వచ్చినప్పుడు ఆ అపూర్వ సోదరీమణుల చేత జానపద గేయాలు పాడించి నాతో సహా స్థానిక గాయకులందరూ వంత పాడి మన పల్లె పదాలు అనే గ్రామ్ఫోన్ రికార్డు అమెరికాలో విడుదల చేశాం ఆ రికార్డుకి నేను అనసూయ గారి పెద్దల్లుడు అనిల్ కుమార్ ఈయన సుప్రసిద్ధ నర్తకి రత్నపాప జీవిత భాగస్వామి అనసూయ సీతాగారుల గాన కచేరీలు అమెరికాలో చాలా చోట్ల ఏర్పాటు చేసే అవకాశం కూడా నాకు దక్కింది హ్యూస్టన్లో సరేయూ నారాయణ దువ్వూరి నారాయణరావు గారికి తోడు నీడగా జానపద గేయాలు భావగీతాలు భక్తి గీతాలు అష్టపదులు ఇలా ఒకటేమిటి అనేక రకాల తెలుగు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అదృష్టం నాకు దక్కింది అంతటితో ఆగలేదు నా అదృష్టం ఎంతో వైవధ్యం ఉన్న ఈ పుస్తకాన్ని ప్రచురించి తద్వారా తన డెబ్బై సంవత్సరాల తెలుగు సంగీత సేవని తెలుగు జాతి యావత్తూ సంస్మరించుకునే ఈ అవకాశాన్ని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకి ప్రసాదించిన ఆ మహోన్నత సంగీతమూర్తి కళాప్రపూర్ణ డాక్టర్ అవసరాల అనసూయాదేవి గారికి మా అభినందనలు కృతజ్ఞతలు తెలుగు సంగీత చరిత్రలో కొన్ని ప్రధాన ఘట్టాలని మళ్ళీ గుర్తు తెచ్చుకుందామనే ఆనాటి వారికి అపరిమితమైన ఆనందాన్ని ఆ చరిత్రను తెలుసుకుని భవిష్యత్తుని ఉదాత్తంగా తీర్చిదిద్దుకుందామనుకునే ఈతరం సంగీత సాహిత్య ప్రిలకి అసమాన ఉత్తేజాన్ని ఈ చిన్న పుస్తకం కలిగిస్తుందనే మా ప్రగాఢ విశ్వాసం చరిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రచురణని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ అసాధారణ పుస్తక ప్రచురణకి అసాధారణ సహకారం అందజేసిన రచన సాయిగారికి ధన్యవాదాలు చెప్పడం నా బోటి సాధారణ మానవ మాతృడికి మాటలతో సాధ్యం కాదు అందుకే ఒకే ఒక్క చిన్నమాట థ్యాంక్ యూ సాయిగారు అండ్ కంపెనీ భవదీయుడు ఒంగూరి చిట్టెన్ అధ్యక్షులు ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్ and Hyderabad